కళాప్రపూర్ణ వింజమూరి అనసూయాదేవి గారి నేను నా రచనలు పుస్తకంలో ఇరవై నాలుగవ చాప్టర్ దంత సంగీతం పళ్ళను గురించి రకరకాల వ్యాసాలున్నాయి తినే పళ్ళు కావు బాబు నోట్లో పళ్ళ గురించి దంత వేదాంతం రాసి వంగూరి రాజు ఇందులో కూడా డాక్టరేట్ కొట్టేశాడు చెమటా కమల మరొక చక్కని వ్యాసం రాశారు నాను అనుభవం కూడా వ్రాయాలనిపించింది తీరుకుంటే చదవండి వయసు మళ్ళుతుంటే ఇతర ఇతర శారీర వ్యాధులతో పాటు పళ్ల కూడా తప్పలేదు నేను నిక్షేపంలా హాయిగా నవ్వుతూ ఉండే రోజుల్లో పంతొమ్మిది మొదటి తానా కాన్ఫరెన్స్లో పాడడానికి న్యూయార్క్ వెళ్లి అక్కడి నుంచి మా రత్నపాప ఉండే హ్యూస్టన్కి వెళ్లాను ఒకరోజు వసంతింట్లో డిన్నర్కి రాజు తన కార్లో నన్ను తీసుకెడుతూ చిన్న యాక్సిడెంట్ చేసి నా పన్ను నా ముందు పన్ను ఒకటి విరగొట్టి కొన్నాళ్లు నన్ను నవ్వకుండా చేశాడు నా అదృష్టం వల్ల అప్పటికి నా సంగీత కచేరీలన్నీ పూర్తయ్యాయి అయినా ఇండియా వెళ్లే వరకు విరిగిన పన్ను కనపడనీయకుండా పెదిమలను మడిచి మూతి వంకరగా పెట్టి మాట్లాడుతూ ఆర్టిఫిషియల్గా నవ్వుతూ ఎన్ని తికమకలు పడ్డానో దేవుడి దేవుడికిరిక అమెరికాలో నాంది పలికిన నా పంటి బాధలు అప్పటినుంచి ఇండియా వరకు ముప్పుతిప్పలు పెడుతూనే ఉన్నాయి అందుకే పళ్ళనొప్పుల వాళ్లని చూస్తే నాకెంతో జాలి మా పెద్దమ్మకి పంటి నొప్పి వస్తే ఒకటే మూలుగు ఏడుపుతో పురటి నొప్పుల ఎక్కువ బాధపడేది ఒకసారి నన్ను అడిగింది తేలు పుడితే బాధ నొప్పుల బాధ పంటి నొప్పి బాధ ఏది అని ఆవిడ ఉద్దేశంలో పంటి నొప్పు బాధే అన్నింటికంటే ఎక్కువని మిగతా రెండు బాధలు ఆవిడ అనుభవించలేదు కనుక నేను పురిటి నొప్పుల బాధ ఎక్కువ అన్నాను మిగిలిన రెండు అప్పటికి నాకు అనుభవం లేక పళ్ళ తీపుల గమనించాను పళ్ళు కట్టించుకున్న వాళ్ల పాటలు చూశాను పాపం కొందరు పళ్ళ బాధ వాళ్లకి ఎవరో లెంపకాయ కొట్టినట్టు బొగ్గ ఇన్ఫెక్షన్ తగ్గే వరకు లేదా పన్ను పీకే వరకు నానా బాధ బాధపడతారు నా ఎరుకలో ఒక ఆవిడ పంటి బాధ వచ్చినప్పుడు మూలగడం సంగ చేయడం తప్ప మూగదానిగా మాట్లాడేది కాదు మరొకరు ఘంటసాల పాడుతున్నప్పుడు చేత్తో బొగ్గ మీద నుంచి చెవి మూసుకుంటున్నట్టు పంటి నొప్పి వల్ల చెయ్యి దవడ కానించే ఉంచేవారు నా బంధువు కావిడ చెంబెడు నీళ్లు దగ్గరెట్టుకుని గుక్కెడు గుక్కెడు తాగేది అప్పుడు పంటి బాధ కాస్త ఉపశమస్తుందట పళ్ళు కట్టించుకున్న వాళ్ళందరికీ అవి సరిగ్గా కుదరలేదని అనుకోకూడదు పెళ్లిళ్ళ వ్యవహారాల్లో మంచి భర్త దొరకడం మంచి భార్య దొరకడం వాళ్ళు అన్యోన్యంగా ఉండడం అనేది ఎలాగా వాళ్ళ వాళ్ళ అదృష్టం మీద ఆధారపడి ఉందో పళ్ళ విషయం కూడా అంతే మంచి దంత దొరకాలి కట్టించుకున్న పళ్ళు బాగా కుదరాలి మొదలైనవి పళ్ళు కట్టించుకున్న వాళ్ళకొక కాంప్లెక్స్ ఉంటుందేమో ఇది కూడా అందరికీ కాదు బాబు కొందరికి మాత్రమే అటువంటి వింత వ్యక్తుల్నే ఉదాహరణకు తెలియబరుస్తాను ఒక ఆమె పళ్ళు కట్టించుకుని వచ్చి ముప్పై పళ్ళని అరవై నాలుగు పళ్లలాగా విప్పి అనవసరమైన విషయాలకు నవ్వుతూ పళ్ళ ప్రదర్శన గావించింది ఆవిడకు ఆ పళ్లతో ఆ నవ్వులు ఎంతో అందంగా ఉన్నట్టు భావించుకునేది మరొక కట్టుడు పళ్ల వ్యక్తి ఫోటోలలో నవ్వించడానికి చీజ్ అంటే మూతి తిప్పి తెచ్చిపెట్టుకున్న నవ్వు నవ్వినట్టు ఉండు ఊరికే చీజ్ అన్నట్టు నవ్వుతూ ఉండేది ఇంకొకరు మా ఇంటికి భోజనానికి వచ్చి పళ్ళు తీసి జేబులో వేసుకుని భోజనం చేశారు అదేమిటండి పళ్ళు తీసేసి ఎలా తింటున్నారు అని అడిగితే అవుంటే తినలేనండి ఏదో అనీజీగా ఉంటుంది అన్నారు మరి పళ్ళు కట్టించుకోవడం దేనికో మరొక కట్టుడు పళ్ళైన మా ఇంట్లో మస్తుగా చేసి మధ్యాహ్న నిద్రలో మజాగా గురుతో కూడుకున్న దంత సంగీతాన్ని త్రిస్రచతురస్ర గతుల్లో పలికించి మమ్మల్ని రంజింపుచేశాడు నా స్నేహితురాలు పళ్ళు కట్టించుకుని వచ్చి తన దంత వైద్యుణ్ణి పొగుడుతూ నన్ను కూడా ఆ డెంటిస్టు దగ్గరకే వెళ్ళమని రికమెండ్ చేస్తూ మాట్లాడుతున్నంతసేపు నోటి నుండి వచ్చే తుంపర్ల ధాటికి కట్టుడు పళ్ళు జలజలా రాలిపోతాయేమోనని భయపెట్టింది ఒక పెద్దావిడ పాపం కట్టించుకున్న పళ్ళని తోసుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ మూతిని గుండ్రంగా తిప్పుతూ చూసేవాళ్లకి రోతగా ఉండేలాగా తిండి తింటుంటే జాలేసింది ఈ వింత మూతి తిప్పుళ్ళ తిప్పట్లు నాకు వస్తాయేమో అని భయపడి దంతాలు కదులుతున్నా మొక్కలు విరుగుతున్నా చచ్చినా డెంటిస్టు దగ్గరికి వెళ్లాను కాను అలాగే చాలా ఏళ్లు గడిపేశాను ఇంకా లాభం లేకపోయింది ఒకదంతం విపరీతమైన బాధ పెడుతుంటే గత్యంతరం లేక ఒకదంత వైద్యుడి దగ్గరకు వెళ్లాను ఆ పన్ను తీసేయాలన్నాడు తీయించుకోకుండా వెనక్కి వచ్చేశాను సరిగ్గా ఆ రోజుల్లోనే పారిస్లో ఉంటున్న నా మూడో కూతురు రమ్మని పంపింది ప్యారిస్ చూడబోతున్నాననే ఆనందంలో పంటి నొప్పి మరిచిపోయాను అక్కడికి వెళ్ళాక కొన్నాళ్లు ఓపిక పట్టినా బాధ ఎక్కువైపోయింది మా అమ్మాయి నన్నొక డెంటిస్టు దగ్గర దింపి ఈ దేశంలో ఏం భయం లేదు కంగారు పడకు నీ పని అవగానే ఫోన్ చేస్తే వచ్చి తీసుకెడతాను నాకు అంతసేపు కూర్చోవడం బోర్ అంటూ వెళ్ళిపోయింది పారిస్లో అంత మైనస్ టెంపరేచర్లోనూ స్వెట్టర్ దానిపైన కోటు స్లాక్సు సాక్సు గ్లౌజు వేసుకున్న నాకు ముచ్చమటలు పట్టాయి కొన్ని నిమిషాల్లోనే లోపలికి పిలిచారు కంగారు వల్ల బీపీఎ ఎక్కువై కొంతసేపు డెంటల్ చైర్లోనే వెయిట్ చేయవలసి వచ్చింది ఇంతలో ఆకాశం మీద గంధర్వుడు దిగివచ్చినట్టు డెంటిస్టు ప్రవేశించాడు అలనాటి ఆ రోజుల్లోని అందగాళ్లైన హీరోలు రుడాల్స్ వేలంటీనో రోమన్ నోవారో టైరన్ పవరో పృథ్వీరాజ్ కపూర్ అశోక్ కుమార్లు ఈ డెంటిస్ట్ ముందు దిగదుడుపుడు మూడు తరాల హీరోల్ని చూసాను. ఎవరూ ఇతని పర్సనాలిటీతో సాట్రారు సెకండ్స్లో నాకు వింత ఆలోచనొచ్చింది ఇతనికి కృష్ణుడి వేషం వేస్తే ఆ కాస్ట్యూమ్స్లో ఎలాగా ఉంటాడా అని రవివర్మ పెయింటింగ్లో కృష్ణుడ్లాగా చెక్కిన శిల్పంలాగా స్కల్ప్ బ్యూటీతో సాక్షాత్కరించాడు స్కల్చర్ డ్యూటీతో సాక్షాత్కరించాడు నా బీపీ సరైపోవడమే కాకుండా పంటి నొప్పి కూడా తగ్గినట్టు అనిపించింది ఆ నిమిషంలో ఇతన్ని ఓ అరవై ఏళ్ల కిందట కొంత డేంజర్ అయి ఉండేదేమో పంటి టెస్టులు ఎక్స్రేలు యాంటీబయాటిక్స్ ఇచ్చి రూట్ కెనాల్ చేయాలి రెండు మూడు సార్లు రావలసి ఉంటుంది అన్నాడు నా అల్లుడు వెనక్కి తీసుకెళ్లడం వల్ల కమల ఇతని చూడలేదు ఈ నవమన్మధుని వర్ణించి కమలతో చెప్పాను అది తన స్నేహితులందరికీ చెప్పింది ఇక చూసుకోండి డెంటిస్టు దగ్గరకు మేం తీసుకెళ్తామంటే మేమంటూ వచ్చి పరమానందయ్య శిష్యులు సూదిని మూసుకెళ్లినట్టు నన్ను ముగ్గురు నలుగురు కారులో తీసుకెళ్లేవారు ఆ డెంటిస్టు దర్శనం కోసం ఇలాగా మూడు సిట్టింగ్స్కి ఒక్కొక్కసారి ఒక్కొక్క గ్రూప్ చెప్పిన వంతుల మీద కమల స్నేహితులందరూ వచ్చి చూసి వెళ్లారు కమల అన్ని గ్రూపుల్లోనూ తప్పదు కదా ఈ ఫ్రెంచి అందగాడిలాంటి డెంటిస్టు మరెక్కడా తారసిల్లలేదు ఇరవై ఐదేళ్ల నుంచి అమెరికాకు వస్తూ పోతూ ఉన్న దాదాపు పదేళ్ల నుంచి ఇక్కడే ఉండి ఏటా ఇండియా విజిట్ చేస్తున్నా ఈ పదేళ్లలోనూ నెమ్మదిగా పళ్ల బాధలు మొదలయ్యాయి నా పళ్ళు చాలా గట్టివి మా నాన్నగారి ఆయన ఒకప్పుడు కాకుండా వక్కలను వేసుకుని ఎంచక్క కొరికి తమల పొడకలు వేసుకునేవారు నా ముందు పళ్ళన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయి రాజు విరగ్గొట్టిన పన్ను తప్ప ఎటొచ్చి దంతాలు విరగడం ప్రారంభించాయి నాకు ఏ పన్ను తీయించుకోవడం ఇష్టంలేదు ఇక్కడ డెంటిస్టులు వాళ్లకు వీలైనంతా నా దంతాల మీద ఎక్స్పెరిమెంట్స్ చేసి కృషి చేశారు ఇక్కడ సరిగ్గా కుదరక ఇండియా వెళ్లి అక్కడదంత వైద్యుల దగ్గరకు వెళ్లాను ఎవరికి వారే వాళ్లు వాళ్ల చాతుర్యం పనిముట్టుతనం చూపించుకుని నమిలి తినేటప్పుడు నా దంతాలని ఒకదానికొకటి తగలకుండా ఒకదానికొకటి సంబంధం లేకుండా రూపొంది రూపొందించి కదంబ కార్యక్రమం గావించి ఊరుకున్నారు నా చిన్నప్పుడు పరశురాం సర్కస్లో అన్ని ఏనుగులు ఒకే పక్క తిరిగి ఫీడ్స్ చేస్తుంటే ఒక గొన్నేనుగు మరో పక్కకు తిరిగి నిలబడేది అలాగే కాస్త ముందుకు కనపడుతున్న ఓ దంతానికి క్రౌనో కిరీటమో పెట్టి కూడా అట్టి పొట్టిగా ఆ గున్నేనుగులాగా నిలబెట్టాడు దంత నిపుణుడు ఆ సంవత్సరం ఇండియా వెళ్ళినప్పుడు ఇంకొక కొత్త డెంటిస్ట్ దగ్గరకు వెళ్ళి ఆ పొట్టి దంతాన్ని మిగిలిన వాటితో సమానమైన లెవెల్కి తెచ్చి నమలడానికి వీలుగా చేయమన్నాను చేయగానే అక్కడ బాగానే ఉన్నట్టు అనిపించింది ఇంటికి రాగానే ఏదైనా తిన్నా ఊరికే దంతాలను నొక్కినా కీచ్కీచ్ అని పిచిక పిచికపిల్లలో మరేదో అరిసినట్టు సౌండ్ రావడం మొదలుపెట్టింది ఏదో మెటల్ పెట్టినట్టున్నాడు ఇంతమందిని ఆక్షేపించాను నాకే ఇలా వచ్చిందేంటి బాబూ పిచికపిల్లల నాదం చేస్తూ ఇంకా పబ్లిక్లో బ్రతకడం ఎలాగ భగవంతుడా అనుకుంటుంటే దేవుడు నా మొరాలకించినట్టు అకారణంగా ఆ దంతం ఠప్పని మొదల్లోకి విరిగి ఊరుకుంది దాంతో దంతం పోయినా పిచిక ప్రాబ్లం సాల్వ్ అయింది అమెరికాకు వచ్చి కొన్నేళ్లు గడిపాను అసలు ఘట్టంలోకి ఇప్పుడే వస్తున్నాను కొన్నేళ్లకు ముందు రాజు యాక్సిడెంట్ చేసినప్పుడు విరిగిన పన్ను ఫిల్లింగ్ ఇన్నేళ్లకు ఊడిపోయింది ఓ స్నేహితురాలి రికమెండేషన్తో ఒక ఆడ డెంటిస్టు దగ్గరకు వెళ్లాను మూవీస్తో ఏదో అఘాయిత్యం జరిగే ముందు తుఫాను వచ్చినట్టు పెద్ద వర్షం మొదలెట్టింది ఇండియన్ డాక్టర్ కనుక నేను మేనేజ్ చేయగలననే ధైర్యంతో నా పెద్ద కొడుకు నన్ను డ్రాప్ చేసి వెళ్లాడు వెళ్లగానే లోపలికి పిలిచారు టీనేజర్ లాగున్న ఒక అమ్మాయి ప్రవేశించి నా కాళ్లకు నమస్కారం పెట్టింది దంతవైద్యులు పేషెంట్ల కాళ్ల మీద పడతారని ఎవరైనా ఊహిస్తారా కొన్ని సెకండ్సు స్తంభించి కంగారుపడి వర్షంలో పైన బోర్డు సరిగా చూసుకోకుండా పిచ్చాసుపత్రికి వచ్చానేమో అనుకుంటుంటే నేను మీ అమ్మాయి రత్నకుమారి శిష్యురాల్ని కొన్నాళ్లు డాన్స్ నేర్చుకున్నాను నా ప్రొఫెషన్స్కి డాన్స్కి లంగర్ కుదరక మానేశాను మీరు పెద్ద ఆర్టిస్ట్ అని మీకు స్పెషల్ ట్రీట్మెంట్ చేయాలని మిమ్మల్ని మా వద్దకు పంపిన వారు చెప్పారు మీలాంటి వారిక్కడకు రావడం గొప్ప విషయంగా భావిస్తున్నాం అంది ఆ కుర్ర డెంటిస్టు ఇతర డెంటిస్టులందరూ ఫ్రెంచి సుందరుతో సహా నన్ను పేషెంట్ లాగే చూశారు గాని ఇలాగ కాళ్ళ మీద పడి గౌరవించక నాకు చాలా గొప్పగాను సంతోషం సంతోషంగాను అనిపించింది ఈలోగా మరొక ఆమె డెంటిస్టు వేషంలోనే వచ్చింది ఇద్దరూ కలిసి నన్ను డెంటల్ చైర్లో పూర్తిగా కాళ్ళు చాపి పడుకోబెట్టారు అప్పుడే నా పళ్లన్నీ తీసేస్తున్నట్టు లైట్లన్నీ వేసి గ్లౌజ్ వేసుకుని కత్తులో కఠార్లో వాటి వేలు తెలియవో అవి పట్టుకుని నాకు ఇరువైపులా నించుని నా మిగిలిన ఇరవై రెండు పళ్లకి ఎక్స్రేలు తీసి ఒక్కొక్క పన్ను గురించి ఐదు నిమిషాలు చొప్పునా అనగా ఐదు ఇరవై రెండు నూట పది నిమిషాలు వాళ్లల్లే వాళ్లే చర్చించుకున్నారు గంటా యాభై నిమిషాలలాగా పడుకోవడం వల్ల మాంచి నిద్ర వచ్చింది అయితే వీళ్ళింత ఆర్భాటం చేస్తున్నారు పళ్లన్నీ పీకేయడానికి ప్లానేమో అని భయపడి నిద్రాపుకొని మీ డిస్కషన్ అయిందా లేకపోతే కొంచెంసేపు ఇలాగే నిద్రపోనా అన్నారు వాళ్ళిద్దరూ వెంటనే నవ్వారు సగం విరిగినా ముందు పన్ను ఫిల్లింగ్ కోసం వచ్చాను అదొక్కటి చెయ్యండి చాలు అన్నాను మరో పెద్ద డెంటిస్టును సంప్రదించి బెస్ట్ ట్రీట్మెంట్ చేస్తామంటూ మరో అపాయింట్మెంట్ ఇచ్చారు ఇంత టైం తీసుకున్నారు ఎంత డబ్బు తీసుకుంటారో అని భయపడ్డాను డెబ్బై డాలర్లు మాత్రమే తీసుకుని పంపించారు ఎలాగా డెబ్బై ఐదు సమర్పించుకున్నాను ఈ డెంటిస్టు పాప శిష్యురా ఈ డెంటిస్టు పాప శిష్యురాలను అంటోంది ఆఫ్టర్ ఆల్ పిల్లింగే కదా మిగిలిన డెంటిస్టుల కంటే కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ తీసుకుని చేసేలాగా కనపడింది అనుకుంటూ మళ్ళా రెండో అపాయింట్మెంట్కి వెళ్లాను ఇక్కడే దెబ్బతిన్నాను నేను వెళ్లేటప్పటికీ ఈ వైద్యశాలలో మరెవ్వరూ పేషెంట్లు లేరు ఓ డెబ్బై ఏళ్ళవిడ పార్సీ లేక కాశ్మీరియన్ అయిండొచ్చు మొరీఘర్ ఆవో సాజన్ అని పాడుకుంటూ ఎదురొచ్చి లోపలికి తీసుకెళ్లింది అసలు డెంటిస్ట్ అప్పుడే అన్ని సన్నాహాలతో రెడీగా ఉంది ఈ పెద్దమ్మ చాలా అనుభవం గల డెంటిస్టు మీకోసం స్పెషల్గా వచ్చారు ఆవిడ సహాయంతో మీకు చేయవలసిందంతా చేస్తాం అంది పెద్ద డెంటిస్టు పాడుకుంటూనే నాకు షేక్ హ్యాండ్ ఇచ్చింది మళ్ళా తతంగం మొదలైంది తిన్నగా పడుకోబెట్టి లైట్లన్నీ వేసి ముఖం మీద పడే పెద్ద లైటు వేశాను ఇంకో కొత్తమ్మాయి డాన్స్ చేస్తూ వచ్చి నా కాళ్లకు నమస్కారం పెట్టింది నేను మీ అమ్మాయి వరస్ట్ స్టూడెంట్ని ఎంత ప్రయత్నించినా నాచేత ఒక్క అడుగు వేయించలేకపోయింది అంది అందుకే డాన్స్ వదిలి ఈ ప్రొఫెషన్ చేపట్టావా తల్లి అనుకున్నాను నాతో మాట్లాడుతున్నంతసేపు ఊగుతూ డాన్స్ మూమెంట్స్ ఇస్తూనే ఉంది నా చిన్నప్పుడు నాటకాల్లో మగవారే ఆడవేశాలు వేశారు ఒక యాక్టరు ఆడవేశం వేసినప్పుడు పోతురాజులాగుండేవాడు ఉత్తపుడు ఎంచక్క యువ యువతీలలామలాగా ఉండేవారు ఈ డెంటిస్ట్ అమ్మాయికి డాన్స్ నేర్చుకుంటే అబ్బలేదట ఇక్కడ అనవసరంగా నా దగ్గర వెలగబెడుతోంది ముసలి డెంటిస్టు బీసీ నాటి హిందీ పాటలు కూని రాగాలు తీస్తుంది అసలు డెంటిస్టుకి నన్ను పొగడంతో సరిపోయింది నువ్వందంగా ఉన్నావు నీకళ్లెంతో బావున్నాయి నువ్వు మాకు నచ్చావు నీ పళ్లన్నీ బాగుచేసి నిన్నంకా అందంగా చేయాలని మా ఆశయం అంటూ చెప్పుకుపోతోంది నృత్య గాన సంభాషణ కార్యక్రమం తీసే డెంటిస్టియాలు ఒకేసారి గావిస్తుంటే నా బుర్రలోకి ఏదీ ఎక్కలేదు కాని ఇలాగా ఆడుకుంటూ పాడుకుంటూ నన్ను ఏమార్చి పళ్లన్నీ పీకేస్తారు తప్పదు అనుకున్నాను ముగ్గురూ చుట్టుముట్టి ఇటకటకా పళ్లన్నీ క్లీన్ చేసేశారు వీళ్లను తెలివిగా తప్పించుకోవాలి అనుకుంటూ నిజానికి నేను ఒక్క పన్ను ఫిల్లింగ్ కోసం వచ్చాను నేను అర్జెంటుగా రెండు రోజుల్లో ఊరికి వెళ్ళాలి నెల్లాళ్లలో వెనక్కి వచ్చి సావకాశంగా అన్ని పళ్ళు మీ దగ్గరే బాగు చేయించుకుంటాను నన్ను నమ్మండి మీరు నాకెంతో నచ్చారు మీ ఆటపాటలతో దంతవైద్యశాలకు వచ్చినట్టు లేదు స్నేహితులింటికి వచ్చినట్టుంది అన్నాను ఆట ఆగింది సంగీతం సన్నగిల్లింది మాట మరి ముగ్గురూ సేపు మౌనం వహించారు మీరు మా గురువు తల్లి పైగా ఆర్టిస్టు ముందు పన్ను విరిగిందని టీవీలో పాడడం మానేశారని విన్నాను మీలాంటి ఆర్టిస్టుకి స్పెషల్ ట్రీట్మెంట్ ఇచ్చి పళ్లన్నీ బాగుచేసి మిమ్మల్ని మీరు కానట్టు చేసి పంపాలనుకుంటున్నాం సరే మీ మాట నమ్ముతున్నా మళ్ళా వస్తారన్న నమ్మకం మాకూ ఉంది రెండు నెలలుండేలాగా రండి ట్రీట్మెంట్ అంతటికీ బిల్ కూడా తయారుచేశాం అంది శిష్యురాలు డెంటిస్టు ఇంకా నన్ను కూర్చోపెట్టండి వెళ్ళాలి క్లీనింగ్కి ఎంత ఇవ్వాలి అన్నాన. నెల్లాళ్లలో చేయబడే పనికి బిల్లు అందిస్తూ పదివేల డాలర్ల వర్క్ ఇవ్వబోతున్నాననే ఆనందంతో మళ్ళా ముగ్గురు ఒకరు ఇంకొకరు పాడుతూ మరొకరు తీయగా మాట్లాడుతూ నన్ను సాగనంపారు వీళ్ల ఆశయం మంచిదయ్యుండొచ్చు వీళ్లు సమర్థులైన దంతవైద్యులై ఉండొచ్చు అయితే వీళ్ల పద్ధతులు కొంచెం వింతగా కనబడ్డాయి పైగా వీళ్ల పదివేల రూపాయలు బిల్లు నన్నెక్కడిచ్చుకోగలను ఈ నా అనుభవం చెబితే మా వాళ్లందరూ తెగనవ్వారు ఒకవేళ నేను కట్టుడి పళ్ళు పెట్టుకోవలసిన దురదృష్టం సంభవిస్తే ఒకవేళ పళ్లు పెట్టుకోకుండా సడన్ గా చనిపోతే అందంగా కనబడనేమూ నలుగురూ చూసేలోగా నా నోట్లో డెంచర్స్ పెట్టడం మరిచిపోవద్దని నా పిల్లలకి నా ఆఖరి కోరికగా చెప్పాను ఇంతకీ పళ్ళు మాత్రం బాగు చేయించుకోవడం పడే లేదు ఇప్పటి వరకు